అయితే ఇది ఉందో ఇందులో ఆత్మ ఉందనుకొని నేను ఇదే అనుకుంటూ వచ్చాను దాని నుండి మరలించడానికి అన్నమయ కోశం దగ్గర తీసుకొచ్చాం అది కాదు ఈ దేహము అని ఇప్పుడు ఈ దేహము నేను అనుకుంటూ ఉన్నాడు దాని నుండి మరలించడానికి అంతరం ప్రాణమయం అభ్యంతరం ప్రాణమయ దాంట్లోకి వచ్చాం మరి ఈ ప్రాణం కూడా కాదని తెలుసుకోవడానికి మనోమయం అది కూడా తెలుసుకోవడానికి విజ్ఞానమయం కాబట్టి నువ్వు దేహమే అన్నప్పుడు అధ్యారూపం కాదు ప్రాణం అన్నప్పుడు అపవాదం నువ్వు ప్రాణమే అన్నప్పుడు అధ్యారోపం కాదు నువ్వు మనసు అన్నప్పుడు అపవాదం నువ్వు మనసే అన్నప్పుడు అధ్యారోపం కాదు నీవు విజ్ఞానమయ కోసము బుద్ధి అన్నప్పుడు అపవాదం ఇప్పుడు నువ్వు విజ్ఞానమయ కోసమే నిన్న నిర్ణయం చేశాం ఓకే ఇది అధ్యారోపం విజ్ఞానమయ కోసం కూడా ఆత్మ నాభవతి విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి విజ్ఞానమయ కోశం కూడాను ఆత్మయ్యేందుకు అవకాశం లేదు అపవాదం స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడు ఇక్కడ మనం అన్యోంతరాత్మ ఆనందమయ ఆనందమయ కోశంలోకి వెళ్ళిపోతాం ప్లీజ్ ఎందుకని విజ్ఞానమయ ఆత్మ నభవతి వికారిత్వాత్ విజ్ఞానమయ ఎందువల్ల తెలుసా మార్పు చెందుతూ సత్యం మార్పు చెందేది కాదు కానీ విజ్ఞానమయ కోసం మార్పు చెందుతూ ఉంది ఎందుకని అహం కర్త సి ద్రష్ట చూచేవాడు ఇది విజ్ఞానమయ కోశానికి సంబంధించింది సరే కదా శ్రోత అహం శ్రోత విజ్ఞానమై కోసం మంతా ఆలోచించేవాడిని విజ్ఞానమై కోసం కర్త చేసేటువంటి వాడిని భోక్త అనుభవించేటువంటి వాడిని మంత ఎవరు నేనే ఆలోచించేవాడిని భోక్త ఎవరు అనుభవించేవాడిని నేనే మరి నేను ఆలోచించేవాడిని అనుభవించేవాడిని ఎన్ని మార్పులు చెందుతూ ఉన్నాను చూచేటప్పుడు చూచేవాడిని ద్రష్ట శ్రోత మంత శ్రోత అనేటప్పుడు మంత కాదు నేను భోక్త కాదు భోక్త కర్త కాదు కర్త అనేటప్పుడు కాదు చూచరా కాబట్టి ఒకప్పుడు నేను ద్రష్టగా ఉన్నాను చూచేవాడినిగా ఒకప్పుడు నేను వినేవాడిగా ఉన్నాను ఒకప్పుడు నేను ఆలోచించేవాడిగా ఉన్నాను ఒకప్పుడు నేను చేసేవాడిగా ఉన్నాను చేసేటప్పుడు నేను కర్త చూచేటప్పుడు నేను ద్రష్ట వినేటప్పుడు నేను శ్రోత ఆలోచించేటప్పుడు నేను మంత అనుభవించేటప్పుడు నేను భోక్తా వికారిత్వాత్ కాబట్టి అహం కర్త విజ్ఞానమయ కుశ కాబట్టి నేను కర్తే అహం కర్తా నేను కర్తా కానీ ఇలా మార్పు చెందుతూ వస్తున్నాను గనక వికారిత్వాత్ నేను వికారి కానీ ఆత్మ నిర్వికారి భవతి ఆత్మ నిర్వికారి నేను వికారి కాబట్టి వికారం చెందేటువంటి వాడిని మడిసే అవుతూ కాబట్టి వికారిత్వాత్ ఈ హేతు వల్ల నేను విజ్ఞానమయతి ఇంకా ఏంటి పరిచ్ఛన్న కాదా కనుక ఆత్మే కనుక నువ్వైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మవిదు ఆప్నోతి పరం బ్రహ్మవిదు పరమాప్నోతి పరపరాన్ని పొందాలి అదే మోక్షం అదేమిటది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తదేశాభ్యుక్త దాని లక్షణం చెప్తూ సత్యం జ్ఞానం బ్రహ్మని అనంతమైనప్పుడు అది పరిచ్ఛన్నం కాదు అపరిచ్ఛన్నం దశత కాలత వస్తుత కానీ నీ విఘ్నమై కోసం పరిచ్ఛున్నం ఎందుకని నీదిగో ఇది దేహం నేను కర్త ఎక్కడి నుంచి ఇప్పుడు చూడండి తమాషా నేను వక్త జేను వక్త ఇప్పుడు శ్రోత నేనా శ్రోతలు మీరు ఉండడం వల్ల నేను వక్త సరేనా కనుక ఆయన శ్రోత నేను వక్త అంటే దాని అర్థం ఏంటి వక్త శ్రోత కాదు ఎందుకని శ్రోత వక్త కాదు పరిచ్ఛిన్న దోషం కాబట్టి ఒకే దేహంలో ఉన్నాను ఒకే దేహానికి పరిమితంగా ఉన్నాను కాబట్టి అన్ని దేహాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు పరిచ్ఛిన్నత ఉంది పైగా ఈ దేహం కూడా వేదిక మీద ఉంది అంటే కింద లేదని అర్థం కాదు ఈ ప్రదేశంలో ఉందంటే ఇంకొక ప్రదేశంలో లేదని అర్థం దేశత పరిచ్ఛున్న ఈ దేహంలో ఉండేది నేను అహంకర్త విజ్ఞానమయం కాని ఇది పరిచ్ఛున్నంగా తెలుస్తూ కానీ ఆత్మ ఎందుకు అవకాశం లేదు ఆత్మ నభవతి మొన్న ఏం చెప్పాం ఆత్మను గురించి అనన్యత్వం అనంతత్వం ఏది అనన్యత్వం ఇక్కడ నేను మాట్లాడుతూ ఉండేవాడి వక్త అన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళు శ్రోత అన్యం అన్యత్వం అనన్యత్వం ఏది కాబట్టి అనేకమైనటువంటి దేహాలున్నాయి అనన్యత్వం ఏకత్వం ఎక్కడుంది ఇక్కడ అనన్యత్వం ఎక్కడుంది అనన్యత్వం ఎప్పుడైతే లేదో అనంతత్వం లేదు అనంతత్వం ఎప్పుడైతే లేదో ఆత్మ నా ఇది అయ్యేందుకు అవకాశం లేదు ఇది పరిచయ దోషం తెలుస్తోంది పైగా దృశ్యం దృశ్యం దృశ్యం విజ్ఞానమై కోసం దృశ్యం నేను ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాను నేను ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాను ఓకే నేను ఈ విషయాన్ని నిర్ణయిస్తున్నాను పోనిండి నిశ్చయ జ్ఞానై నిశ్చయ విజ్ఞానై నేను ఈ విషయాన్ని నిశ్చయిస్తూ ఎవరు నిశ్చయించేది బుద్ధి బుద్ధి నిశ్చయం చేస్తూ ఇది విజ్ఞానమయ్య కోసం అలా బుద్ధి నిశ్చయిస్తూ నాకు తెలుస్తు లేదా కనుక బుద్ధి నాకు దృశ్యమైంది కానీ సత్యం దృగ్గేవా నదు దృశ్యతే దృగృశ్య వివేకం దృగేవా నటు దృశ్యతే కాబట్టి సత్యం దృశ్యమయ్యేందుకు అవకాశం లేదు సత్యం దృశ్యమైంది అప్పుడు ఏమవుతుంది సత్యం జడమైపోతుంది జడమైంది జ్ఞానం ఎట్లా అవుతుంది మరి సత్యం జ్ఞానం అనంతం ఎట్లా అని కాబట్టి ఈ పరిచ్ఛన్న దోషం కూడాను విజ్ఞానమయ్యే క్వశ్చన్లో కనపడుతుంది క్లియర్ వ్యభిచారిత్వాత్ వ్యభిచారిత్వాత్ వ్యభిచార దోషం ఉంది వ్యభిచార దోషం అంటే ఏంటంటే ఇప్పుడు ఉంది ఇంకో ఇప్పుడు లేదని అర్థం మనకు తెలిసిన అర్థం కాదు శాస్త్రార్థం కాబట్టి వ్యభిచారిత్వాత్ ఆత్మ నవ్యభిచరిత ఇది భగవద్గీత గీతామహత్యం చదువుతా ఉంటారు భక్తి రావ్యభిచారిణి भक्ति अव्यभिचारी अभी गीता धरोवाच अदल भक्तिरव्यभिचारी भक्तिरव्यभिचारीणी भक्ति अव्यभिचारीणी अव्यभिचार भक्ति अंत मरुक दाट चन्य भक्ति अन्य <laughs> भक्ति अभी अव्यभिचार भक्तिब व्यभिचारीवा इधर ఏది విజ్ఞానమయ కోశం ఎందువల్ల తెలుసా ఇప్పుడుంది అప్పుడు లేదు తత్ర నస్తి ఎక్కడ రా సుషిప్తావు సుషుప్తి కానీ కాబట్టి గాఢ నిద్రలో ఇది లేదక్కడా నిద్రలో లేదు కానీ ఇక్కడ ఒక క్లూ ఉంది మీకు నిద్రలో విజ్ఞానమయ్య కోశం లేదు కదా అందువల్ల విజ్ఞానమయ కోశంలో బాధలున్నాయనుకోండి ఇప్పుడు ఈరోజు నష్టం వచ్చింది బుద్ధికే తెలిసేది మోకాలు కాదు మోకాలకు ఆర్థరైటిస్ ఉంటే కూడా బుద్ధికే తెలిసేది మోకాంత తెలుసుకునేది ఓకే కాబట్టి బుద్ధిలో ఆ అనుకోండి లయించిపోయిన తర్వాత అందుకని బాధలు భరించలేని వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకొని నిద్రపోతారు తాత్కాలికం ఇప్పుడు నిద్రపోయేదనుకోండి ఇక్కడ ఆనందమయ్యే కోసం ఎంటర్ అవుతా ఉండేడు అక్కడ విజ్ఞానం కోసం లేదు విజ్ఞానమయం కలిసం లేదు కాబట్టి బాధలు లేవు నీకు నిద్రలో కానీ నిద్రలో సుఖం ఉందా లేదా ఇది అన్యోంతరాత్మ ఆనందమయ చూచారా విజ్ఞానమయమేమో అక్కడ లేదు అర్థమవుతుంది వ్యభిచారిత్వాత్ ఇక్కడ ఉంది అక్కడ లేదు స్వప్నంలో ఉంది జాగ్రత్తలో ఉంది కానీ సుషుప్తిలో లేదు వ్యభిచారిత్వాత్ కానీ అక్కడ విజ్ఞానమయ్య కోసం లేకపోవచ్చేమో కానీ ఆనందం మాత్రం ఉంది ఆనందం ఉంది ప్రతి మనిషి నిద్రపోవడానికి ఉత్సాహపడతాడు నిద్ర లేవడానికి కష్టపడతాడు రెండు చూ నిద్ర బొమ్మని చెప్పాల్సిన అవసరమే లేదు చెప్పాల్సిన అవసరం ఏముంది అవసరమే లేదు ఉపనిషత్తు చెప్పాలా వింటూ వింటూ నిద్రపో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన వింటూ వింటూ నిద్రపోనాయన వద్దు నువ్వు చెప్తూ ఉండు ఎక్కడ అర్థం కాదు అక్కడ మేము చేసేది అదే అర్థం అవుతుందా ఎందుకని అంటే ఉపనిషత్తు ఎందుకు వచ్చావు ఇంత కష్టపడి దంట నుంచి బయటదేరి క్విన్ సిటీస్ నుంచి ఎందుకండి మేము వచ్చింది సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి ఆనందం కలుగుతుందని ఎప్పుడైతే నీ దగ్గర ఆనందం కలగలేదో నువ్వు మాకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నావు నువ్వు ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు ఆనందాన్ని ఎత్త ఎట్లా మాకే తెలుసు అంతరూ బాగుంది మళ్ళీ తమాషతో ఉండి కాబట్టి నిద్ర పొమ్మని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకని తెలుసా అందరూ సుఖాభిలాషులే ఈ ప్రపంచంలో అందరూ సుఖం కావాలనుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో నువ్వు సుఖాన్ని పొందు అని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయవేత్త చెప్తారన్నమాట మీరంతా సుఖంగా ఉండండి ఎందుకంటే మన సుఖాన్ని జడగొట్టేవాళ్ళు వాళ్లే గనక వాళ్ళకి అది బాగా తెలుసు గనక వాళ్ళు అక్కడే చెప్తారు ఇంకెవరు చెప్పరు ఎందుకని ప్రతి మనిషికి సుఖం కావాలి సుఖాభిలాషులే ఈ ప్రపంచంలో అందుకని నువ్వు నిద్రపోని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నిద్ర లేపుతారు మనిషిని నిద్ర లేపినప్పుడు లేస్తాడు ఆ మనిషి లేవడు నిద్రపోవడానికేమో చెప్పకుండానే పోతాడు నిద్ర లేవడానికేమో లేపిన లేవడు ఈ పక్క లేపితే ఇటు ఎందుకో తెలుసా సుఖం నుండి బయటపడడం ఎవడికి ఇష్టం లేదు అదే నిద్ర చాలేదు కాదు సుఖం చాలేదు అప్పుడు అందులో మనం అనేది ఏంటంటే ఏ నిద్ర చాలేదండి నిద్ర చాలేదు నిద్ర చాలేదు కాదు సుఖం చాలేదు నిద్ర చాలేదు అనడానికి అది దాని ఎట్లా మెషర్ చేయాలని తెలియదు ఎందుకంటే రెండు మూడు గంటలు నిద్రపోయి కూడా హాయిగా ఉంటారు చాలా సరిపోయిందని కొందరే టైం దొరికితే చాలు చూస్తూ ఉంటారు దానికోసం సత్యాన్వేషంలాగా నిద్రాన్వేషణ ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందని అందువల్ల ఇంట్లో ఉంటే ఇంట్లో నిద్రపోతారు ఆఫీసు పోతే ఆఫీసులో నిద్రపోతారు ట్రైన్ ఎగితే ట్రైన్లో నిద్రపోతారు రిక్షా ఎక్కితే రిక్షాందరూ సుఖాబిలాస్లే మీకు అర్థమవుతుంది కనుక ఎక్కడ మీకు విజ్ఞానమయ కోసం లేకపోయినా అండర్స్టాండ్ పాయింట్ విజ్ఞానమయ కోసం లేదు వ్యభిచరిత్వాత్ అక్కడ కాబట్టి విజ్ఞానమయ కోసం వ్యభిచారిత్వాత్ అక్కడ వ్యభిచారిత్వాత ఎందుకు ఇక్కడ ఉంది అక్కడ లేదు ఇది లేకపోయినా కూడాను ఆనందం మాత్రం ఉంది కాబట్టి దీనికన్నా అంతరంగా అది ఉంది తేన యశ పూర్ణ తేన యేష పూర్ణ కాబట్టి అత దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే విజ్ఞానమయ కోశ ఆత్మ న్యాత్ కాబట్టి విజ్ఞానమయ కోశం ఆత్మ ఎందుకు అవకాశమే లేదు మరు మరుతోయవత్ దృష్ట నష్ట స్వరూపత్వాత్ ఇతి మరు తోయవత్ ఎండమావుల్లో నీళ్లు కనిపించినట్టుగా తోయవ నీరు మరు తోయవత్ మరు మరీచిగా న్యాయం మరు తోయవత్ కాబట్టి ఏ విధంగా అయితే ఎండమావుల్లో నీళ్లు కనపడుతూ ఉన్నాయో అట్లాగే దృష్ట నష్ట స్వరూపత్వాత్ దాని ఎండమావిని ఎందుకు కనపడుతూ ఉంది తీరాపోతే అక్కడ లేదు ఇది కూడా అంతే ఇది కూడా ఆత్మ తెలుస్తూ ఉందే గానీ తీరా విచారణ చేస్తే తెలియడం లేదు ఎందుకని వ్యభిచారిత్వ ఇక్కడ ఉంది అక్కడ లేదు ఓకే కాబట్టి విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి ఆత్మ నభవతి ఇంకా కూడా మీకు క్లారిఫై చేయడానికి గురికే కొద్దిగట్ల ఇచ్చాశక్తిమత్ మనోమయ జ్ఞానశక్తిమత్ విజ్ఞానమయ ఓకేనా ఇప్పుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి మనకు ఉందంటున్నామే కనుక ఇచ్చాశక్తి కోరుకునేటువంటి శక్తి కాబట్టి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి మనోమయ రెండిట్లో ఏది కావాలని నిశ్చయించేటువంటిది జ్ఞానం జ్ఞానశక్తిమత్ విజ్ఞానమయ రెండు అంతఃకరణకు సంబంధించినవైనా కోరుకునేటువంటిది ఇచ్చా నిర్ణయించేటువంటిది జ్ఞానం జ్ఞానం ఉన్నప్పుడు నిర్ణయించడం జరుగుతుంది జ్ఞాన శక్తిమత్ విజ్ఞానమయ ఆ రెండు ఊరికే మీకు గుర్తు పెట్టుకోవడం అంటే అంతఃకరణే అనుకుంటుంటారు కదా ఇదిగో ఇది సంకల్ప వికల్పాత్మక మనహానిశ్చయాత్మక బుద్ధి అద్దెలుసు కానీ ఇచ్చాశక్తి ఇక్కడ మనసులో ఉంటుంది అందువల్ల మనసు కోరుకుంటూ ఉంటుంది జ్ఞానశక్తి బుద్ధిలో ఉంటుంది కనుక డిసైడ్ చేస్తుంది మనకి ఏది కావాలి అనేటువంటిది కాబట్టి బుద్ధిలో గనక జ్ఞానం పూర్ణంగా లేదనుకో దెబ్బలగలుతుంది ఏది కోరుకోకూడదో దాన్ని కోరుకుంటుంది నిశ్చయం చేస్తుంది దేనిని పొందకూడదో దాన్ని పొందేటట్టుగా నిశ్చయం చేస్తుంది ఏదైతే పొందాలో అది వద్దు అని బుద్ధిలో పూర్ణ జ్ఞానం గనక ఉంటే अटालाश्चिच ज्ञान मन को उपयोगपड़दे लेको उपयोगपू सरना इकड़ मन आनंदमशा की वेल पंचमोन विज्ञान यज्ञ तुते कर्माण तुते पेच విజ్ఞాన దేవాే బ్రహ్మ జ్యేష్ముపాసతే విజ్ఞాన చేద తస్మాచ్చేన్న ప్రమాద్య శరీర పాప్మనోహి విజ్ఞానం యజ్ఞం తను ఇక విజ్ఞానం నుంచి ఆనందం వైకొచ్చానికి పోతున్నాం గనక విజ్ఞానం యజ్ఞం తను తను విజ్ఞానం यज्ञ तनु तमशति अंत विज्ञा यज्ञा विज्ञा यज्ञ तनुते विज्ञा यज्ञ करोधापूर्वक కాబట్టి శ్రద్ధగా విజ్ఞానం యజ్ఞము చేస్తుంది కర్మాణి తనుతేపిచ అంతేకాకుండా యజ్ఞ కర్మలే కాకుండా సామాన్యమైనటువంటి లౌకిక కర్మలు ఏవైతే ఉందో అవి కూడా చేస్తుంది యజ్ఞమేవో వైదిక కర్మలు సామాన్యమైనటువంటి కర్మాణి లౌకిక కర్మలు కనుక లౌకిక వైదిక సర్వ వ్యవహారకర్త విజ్ఞానవాన్ కనుక విజ్ఞానం యజ్ఞం చేస్తుంది అని అంటే విజ్ విజ్ఞానం ఆబ్స్ట్రాక్ట్ నౌను విజ్ఞానం యజ్ఞం చేసేది ఏమి సరేనా అంటే విజ్ఞానవాన్ హి యజ్ఞం కరోతి శ్రద్ధాపూర్వకం ఇచ్చే కాబట్టి విజ్ఞానం యజ్ఞం చేస్తుంది బుద్ధి పరిగెత్తు బుద్ధి గలవాడు పరిగెత్తాడని అర్థం అర్థమవుతుంది బుద్ధి బుద్ధి ఈ పని చేసింది అంటే ఆ బుద్ధి కాదు ఆ పని చేసేది బుద్ధి గలవాడు విజ్ఞానం యజ్ఞం కరోతి యజ్ఞం తనోతి తనుతే తనోతి కరో కరోతి కాబట్టి విజ్ఞానం యజ్ఞము చేస్తుందంటే విజ్ఞానము కలిగిన వాడు విజ్ఞానం కరోతి ఇది శ్రద్ధాపూర్వకం కాబట్టి అది కర్మాణి తనుతే అట్లాగే విజ్ఞానము ఈ ప్రపంచంలో కర్మలను కూడాను చక్కగా చేస్తుంది శ్రద్ధాపూర్వకం विज्ञान विज्ञान ज्येष्ठा विज्ञान ब्रह्म ज्येष्ठ ज्येष्ठ विज्ञान ब्रह्मे दवा उपासते కాబట్టి ఈ విజ్ఞాన బ్రహ్మని అంటే విజ్ఞానమయ కోసం ఇప్పటివరకు మనం ఇంకా ఆనందమయలకు ఎంటర్గాల బాగా అర్థం చేసుకోండి కనెక్షన్ అది ప్రతి అనువాకం అట్లాగే వస్తుంది కదా అలాగే వస్తూ ఉంది ఇప్పటివరకు మనకి ఏంటంటే అన్నమయ్య కోసం అన్నాం అది కాదన్నాం అది ఆత్మ కాదన్నా మణమయ కోసం అన్నా అది ఆత్మ కాదన్న మనోమయమన్నా ఇప్పుడు మనకి ఎక్కడంటే విజ్ఞానమయ కోసమే ఆత్మ అది నిన్న ఆయన మీకు కాదని నేను ఇచ్చాను ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎట్లా కాదు అంతే అంతేగాని ఇప్పుడు ఎక్కడున్నాం మనం మళ్ళీ ఆనందమయ కోశం దగ్గరికి వెళ్ళినంత వరకు అపవాదంలోనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అధ్యారోపం జరగాలి ఆనందమయ కోశం మళ్ళీ అది కాదన్నప్పుడు అపవాదం జరుగుతుంది ఇది అధ్యారోప అపవాద న్యాయం సరేనా కాబట్టి ఈ విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో ఇప్పుడు మన దృష్టిలో విజ్ఞానమయ కోశ ఆత్మ భవతి విజ్ఞానమయ కోశమే ఆత్మ కాదు తర్వాత ఆనందమైపోయినప్పుడు దీన్ని నెగెట్ చేసి దానికి వెళ్తాం మీకు ముందుగా నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను అంత ఇంకెళ్ళి కాబట్టి విజ్ఞానం యజ్ఞం తనుతే కాబట్టి ఈ విజ్ఞానం ఏదైతే ఉందో ఇది యజ్ఞం చేస్తుంది కర్మ అని తనుతే సమస్తమైనటువంటి కర్మల్ని కూడా చేస్తుంది కాబట్టి సర్వే దేవాహ విజ్ఞానం బ్రహ్మ జ్యేష్ఠం విజ్ఞానం బ్రహ్మ ఉపాత్సతే కాబట్టి సర్వదేవతలు र्वे सर्वे देश समय देवतलूड़ानू विज्ञा ब्रह्म आत्मा विज्ञामे विज्ञा ब्रह्मी उपास वाल ज्येष्ठ श्रेष्ठमी ज्येष्ठ ब्रह्म विज्ञान ब्रह्म ज्ये